కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పదిహేనవ చాప్టర్ మా గురుదేవులు శ్రీ మునుగంటి వెంకట్రావు పంతులు గారు గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పర్రహ్మా తస్మ శ్రీగురవే నమ మనకు విద్యలు నేర్పించిన వారందరూ గురుదేవులు కారు వారిలో చాలామంది వట్టి టీచర్లు కొంతమంది గురువులు ఏ ఒకరిద్దరూ గురుదేవులు ఉంటారు ఎవరైతే మన విజ్ఞానానికి సంస్కృతికి పునాది అవుతారో మన వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తారో మనం సృష్టించిన కళారూపాల్లో అంతర్వాహినిగా ఇమిడి ఉంటారో మన దృక్పథాన్ని సరిదిద్దుతారో వారే గురుదేవులు కీర్తిశేషులు శ్రీ మునుగంటి వెంకట్రావు పంతులు గారు అలాంటి గురుదేవుల్లో ఒకరు వెంకట్రావు గారి వద్ద దాదాపు గురుకుల వాసం చేసి సంగీతం నేర్చుకున్న వారందరూ మ్యూజిక్ ఫీల్డ్లలో ఒక విశిష్టత సంపాదించిన వారే పద్మశ్రీ ఈమని శంకర శాస్త్రి ఓలేటి వెంకటేశ్వర్లు టీకే యశోదాదేవి అనసూయ శీతలమైన మేమిద్దరము వారి సంగీత శిక్షణలో పాయికి వచ్చిన వారమే ఇంకా ఆకెళ్ల ప్రభాకరమూర్తి అడ్డాల లలితాదేవి అల్లం రాజు సోమేశ్వరరావు కోటిపల్లి ప్రకాశరావు సంకిన రామశాస్త్రి కీర్తిశేషులు మద్దూరి బుచ్చెన్న చిత్తజల్లు సత్యవతిబాయి ఉన్న వారెందరూ ఉన్నారు శ్రీ వెంకటరావు గారి సంగీత శాస్త్ర పాండిత్యం ఒక మహాసముద్రం పేరెన్నికగన్న ఘరానా విద్వాంసుల వద్ద గాని మరెచ్చట గాని వారు సంగీతం నేర్చుకోకపోయినా అపారమైన స్వయం కృషి వల్ల సాధకం వల్ల సంగీత తపస్సు వల్ల మహావిద్వాంసులై ఒక విశిష్టమైన శైలిని ఘరానాను సృష్టించి గురు పీఠాధిపతి అయ్యారు మా గురువుల సంగీత శిక్షణ అపూర్వం అమోఘం ఆయన దృక్పథం అతి విశాలమైనది సప్తస్వర సమ్మిళితమైన సంగీతమంతా ఒకే సంగీతం వరల్డ్ మ్యూజిక్ అని దేశీయ ఆచారాలు అభిరుచులు ఆశయాన్ని బట్టి బాణీలు మారి విశిష్ట సంగీతరీతులు ఏర్పడ్డాయని కాబట్టి ఈ సంగీత విభిన్నత్వంలో ఏకత్వమే వ్యక్తమవుతూ ఉంటుందని ఆయన సిద్ధాంతం ఆ కారణంచేత చాలామంది విద్వాంసుల్లాగా ఆయన మడికట్టుకుని కూర్చోక సాంప్రదాయం చాటున దాక్కొని సంగీతాన్ని ఎదుగుబదుగులు లేని సంకుచిత కళగా చేయటం హర్షించక సంగీత సమన్వయాన్ని సాధించడానికి నిర్భయంగా ముందంజవేసి జీవితకాలమంతా కృషి చేశారు సమన్వయమంటే కల్తీ అని గాన కళను మైలపరచడం అని అనుకుని విద్వాంసులు పసుపునీరు చల్లుకొని పారిపోనక్కర్లేదని సమన్వయమంటే సామరస్యం చేకూర్చే కలయిక అని ఆయన వ్యాఖ్యానం మన మోహనరాగం హిందూస్థాని వారి భూపు మన శంకరాభరణం వాళ్ల బిలావల్ ఇత్యాదులు ఒకటే అయినప్పుడు వాటిని పాడే ప్రాంతీయ శైలులు రీతులు వేరైనా ఆ రెండు విధానాల్లో ఉండే మంచి అంశాన్ని గ్రహించి సమన్వయపడడం అపచారం కాదు సరికదా సంగీత పురోగమనానికి తోడ్పడుతుందని ఆయన వాదన ఈ సిద్ధాంతాన్ని ఆయన కచేరీలన్నింటిలోనూ కొమ్ములు తిరిగిన మహా విద్వాంసుల ఎదుట అనుసరించి గానం చేసేవారు అలాగే పాశ్చాత్య సంగీత రీతుల్లో కూడా మన రాగాల్లో ఈమిడే మ్యూజిక్ ఫ్రేజెస్ ఎక్కడైనా చెవిని పడ్డప్పుడు వెంటనే వాన్ని అవగాహన చేసుకుని తన కచేరీల్లో పాడేవారు పైగా ఇదిగో ఈ రాగం పాడే విధానంలో స్వరకల్పంలో ఇలా సంగీత సమన్వయం చేశాను అని నిర్భయంగా చెప్పి మరీ పాడేవారు పండితులు విమర్శించి ప్రశ్నలు అడిగితే తగిన ఉదాహరణతో సమంజసమైన సహేతుకమైన సమాధానాలు ఇచ్చేవారు సంగీతం అంటే కేవలం నాద ప్యూర్ మ్యూజిక్ మాత్రమే అన్న మాట వారు అంగీకరించేవారు కానీ భాష అనేది కేవలం సంగీతాన్ని ప్రజలకు అందించే ఒక ఉపకరణం మాత్రమే కాబట్టి దానికి సంగీతంతో సమాన ప్రాధాన్యత లేదు లేదు అన్న వాదాన్ని మాత్రం ఆయన త్రోసిపుచ్చేవారు సంగీతాన్ని ప్రజలకు అందచేసే ఉపకరణ భాషే అయితే గాయకుడు పాడే విధానంలో సంగీత సాహిత్యాలకు రెండింటికి సమాన ప్రాముఖ్యం ఇచ్చి తీరవలసిందే అని ఆయన వాదన గానభావము భాషాభావము సమాన స్థాయిలో వ్యక్తమైనప్పుడే రసస్ఫూర్తి కలుగుతుందని ఆయన దృఢ విశ్వాసం అందువల్లే ఆయన నేర్పిన కీర్తనల చిట్టాలు ఆదర్శప్రాయంగా ఉండేవి అవి వ్యర్థమైన మ్యూజికల్ ఫ్రేజెస్ ఊకదంపు సంగతులు మొదలైన చెత్తా చెదరాన్ని చెరిగేసి తీసిన సంగీతపు నిగ్గు ఎసెన్స్ అలా ఆయన చిట్టాల ప్రకారం నాకు ఎన్నో క్రీర్తలు పదాలు జావళీలు తిల్లనాలు నేర్పించారు గురుతుల్యులు పూజ్యులు యుగపురుషులు అయిన అరియకుడి రామానుజయ్యంగారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నేను పాడిన ఆ చిట్టల్ని ఎంతో శ్లాఘించారు మునుగంటివారు పాడే విధానం ఒక మహాకావ్యం ఆయన విజృంభించి రాగాలాపన చేస్తే ప్రకృతే పల్లవించిందా అనిపించేది మందర తారాస్థాయిల మధ్య ఆయన వీర విహారం చేస్తుంటే అనంత ఆకాశంలో సంగీతపు టూయలలో భూమ్యాకాశాల మధ్య ఊగుతున్నారా అనిపించేది ఆయన పాడుతుంటే ఆ పాట మనలోనే మన ఉంటూ ఉండు అగాధపు లోతుల్లోకి గంభీర శిఖరాలపైకి వెళ్ళివస్తూ ఉండేది ఆయన పాడే శైలిలో కొన్ని రాగాల్లో సముద్రపు ఘోష తీవ్ర సంఘర్షణ మద గజ గమనం కొన్నింటిలో ఆవేదన ఆందోళన తపన మరికొన్నింటిలో మలయమారుతం మందహాసం ప్రియతముల పిలుపు వినబడేది వారు సేకరించిన పదాలు అపారం వాటిని వారు పాడే విధానం అపురూపం మా గురుదేవుల గానం ఎందరికో ఆదర్శం గురువులు అస్తమించినా తమ శిష్యుల్లో సజీవులై ఉన్నారు సుప్రసిద్ధ గాయకులు విద్వాంసులు అయిన మా సోదరులు సహపాటకులు స్త్రీయుతులు ఈమని శంకర శాస్త్రి ఓలేటి వెంకటేశ్వర్లు పాడే వాయించే వ్యక్తిగతమైన విశిష్టమైన బాణీలలో అంతరాత్మగా అంతర్వాహినిగా మా గురుదేవులు స్ఫురిస్తూనే ఉంటారని మా సోదరులిద్దరి తరపున నా చెల్లెలు సీత నా తరపున ఇతర శిష్య ప్రశిష్యుల పక్షమున మా గురుదేవుల ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నాను